తిరిగి ఉ పూర్ణప్రిజ్ఞలు గోదావరి తీరం నుంచి మళ్లీ ఉడిపికి ప్రయాణమయ్యారు దారిలో జిజ్ఞాసులు ఎదురైన చోట్ల తమ సిద్ధాంత ప్రసార కార్యం ఉన్నారు తెరిచిన మనస్సుతో వారి బోధలు విన్నవాళ్లంతా మధు సిద్ధాంతం పట్ల ఆకర్షితులవుతున్నారు వారి మహిమలలోని ఆధ్యాత్మిక శక్తికి అబ్బురపడుతున్నారు నలుగురితో తమ విస్మయానందాన్ని పంచుకుంటున్నారు ఎటొచ్చి తమకు తెలిసింది మాత్రమే సత్యం అన్న అహంకారంతో విర్రదీగుతున్న పండితులు మాత్రం మధ్య సిద్ధాంతాన్ని మొమ్ము చేయలేకపోయినప్పటికీ దాన్ని అంగీకరించలేకపోతున్నారు క్రమంగా మధ్య సిద్ధాంతం తెలుగు ప్రాంతమంతా కూడా విస్తరించింది మధ్వాచార్యులు ఉడిపికి చేరుకున్నారు శిష్యుణ్ణి చూడగానే అచ్యుత ప్రేక్షకులకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది ఆయన ఆనందానికి అవధులు లేవు తన శిష్యుడు బ్రహ్మ సూత్రాలకు రాశాడు అన్న భావన ఆయన్ని మరింత ఆనంద సాగరంలో మించేసింది బ్రహ్మసూత్రాలకు వారి రాసిన భాష ప్రతి వారి గురువైన అత్యుత ప్రేక్షకులకు ఇతర జ్యేష్ఠ యూతులకు లభించింది ఏ భాష్యం వ్రాయవలసిందిగా తాను పూర్ణ పిజ్ఞి కోరి ఉన్నాడో ఆ భాష్యం చేతికి లభించేసరికి అచ్యుత ప్రేక్షలు ఉడ్డితబ్బిబ్బయ్యారు ఆ భాష్యాన్ని ఆశాంతం చదివారు ఆనందపరవసులయ్యారు అయినప్పటికీ ఆయనకు కొన్ని సందేహాలు ఉండిపోయాయి తన ప్రియ శిష్యుడు బ్రహ్మసూత్రాలకు రాసిన భాష్యం గతంలో తాను అభ్యసించిన భాష్యానికి భిన్నంగా ఉంది అనేక అంశాల విషయంలో తన శిష్యుడి ఆధ్యాత్మిక అధ్యయన శక్తి ఆమోదయోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని అంశాల విషయాల్లో సందేహాలు ఉండిపోయాయి పూర్ణ ప్రజ్ఞల్ని అడిగి ఈ సందేహాలకు సమాధానం తెలుసుకోవాలని అచ్యుత ప్రేక్షులు ఆరాటపడ్డారు ఒక శుభ పూర్ణ ప్రజ్ఞలతో అచ్యుత ప్రేక్షులు సమావేశమయ్యారు బ్రహ్మసూత్రాల భాష్యం విషయంలో తనకు కలిగిన సందేహాలను ఒక్కొక్కటిగా మధ్వాచార్యుని ఎదుట పెట్టారు మధ్వాచార్యులు అత్యంత ఓర్పుతో వాటన్నింటికీ సమాధానాలు ఇచ్చారు ఇంకా అడగండి గురుదేవ అంటూ గురువునే కొసరే కొసరి అడిగించుకుని మరియు సందేహం నివృత్తి చేసిన అసాధారణ ఆధ్యాత్మిక శక్తి పూర్ణ ప్రజ్ఞులు అంతే అత్యుత ప్రేక్షులు ఆనాటి నుండి పూర్తిగా మధుర సిద్ధాంత ప్రసారకులు అయిపోయారు ఆశ్రమంలోని జ్యేష్ణు యువతులంతా ఆ భాష్యం చదివి పరవశించిపోయారు ఆనాటి నుంచి ఆ భాష్యామృతాన్ని మాత్రమే వారు తమ శిష్యులకు పంచడం ప్రారంభించారు అణు రచన ఇక అచ్యుత ప్రేక్షలైతే మధ్వాచార్యులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని చదివిన కొద్దీ భక్తి సాగరంలో మునిగిపోతున్నారు క్రమంగా ఈ బ్రహ్మసూత్ర భాష్యం పఠనం అచ్యుత ప్రేక్షలకు నిత్య పారాయణ గ్రంథం అయిపోయింది వంద సార్లు గాయత్రి జపం చేస్తే వచ్చే ఫలం ఒక్కసారి బ్రహ్మసూత్రాల ప్రత్యక్ష పారాయణంతో సమానం నిజానికి గాయత్రి మంత్రం సకల వేదాల పారాయణ ఫలం అందుకే జిజ్ఞాసువులు గాయత్రి మంత్రాన్ని అను జపిస్తారు అంతకు మించింది బ్రహ్మసూత్ర భాష్య పఠనం అలాంటి భాష్యం ద్వారా బ్రహ్మసూత్రాలను పఠించడం ముముక్షలకు మోక్షానికి నిచ్చిన వంటిది అందుకే ఈ భాష్య పారాయణ అచ్యుత ప్రేక్షలకు నిత్య విధి అయిపోయింది బ్రహ్మసూత్రాలను ఈ భాష్యం సహితంగా పారాయణం చేస్తే గాని ఆహారం స్వీకరించినంతటి నిష్టని అచ్యుత ప్రేక్షులు పాటిస్తున్నారు ఒకసారి ఏకాదశి నాడు ఉపవాసం చేశారు మర్నాడు సూర్యోదయ సమయంలో ద్వాదశ ఘేయల్లో ఉపవాసాన్ని విరమించి ఆహారం తీసుకోవాల్సి ఉంది కానీ బ్రహ్మసూత్ర భాష్య పారాయణ చేయకుండా ఉపవాసాన్ని విరమించే అవకాశం లేదు కొని బ్రహ్మసూత్ర భాష్యం పూర్తిగా పారాయణ చేశాకే ఉపవాస దీక్ష విరమిద్దామా అంటే వ్యవధి సరిపోవట్లేదు సమయం తక్కువ ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతాయి ఏకాదశి ఉపవాస ఫలం దక్కదు అదొక ధర్మ సంకటం నిష్టాగరిష్ఠులైన వాళ్ళందరికీ సహజంగా ఎదురయ్యే ధర్మ సంకటాల్లో ఇదొకటి ఏం చేయాలి గురువుల సంకట స్థితిని మంత్రాచార్యులు అర్థం చేసుకున్నారు గురుదేవ చింతకండి ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని మరొక చిన్న గ్రంథంలో కూడా విమిడేలా నేను రచిస్తాను అన్నారు అలాగే చేసి ఇచ్చారు అంతే అప్పటి నుంచి అచ్యుత ప్రేక్షకులకు అదే నిత్యపారాయణ గ్రంథం అయిపోయింది అదే తరువాతి కాలంలో సంగ్రహ అని సంక్షేప అని అణుభాష్యం అని ప్రసిద్ధి చెందింది ఇలా సంక్షేపంగా విస్తారంగా రాయడం అనేది వేదవ్యాసుల శైలి అందుకే మధ్వాచార్యులను అభినవ వేదవ్యాసులు అంటారు ఆచారపరమైన గ్రంథాలు కొన్ని గ్రంథాలలో ఆచారం గురించి అంటే జ్ఞానం గురించి ఉండదు జ్ఞానం గురించి ఉంటే ఆచారం గురించి ఉండదు ఈ రెండు లేని శాస్త్రాలు చాలా ఉన్నాయి కానీ ఈ రెండు ఒక రెండు రెక్కల వంటివి ఏ ఒక్క రెక్క లేకపోయినా పక్షి ఎగరగలదా అలాగే ఆధ్యాత్మిక సాధనకు ఈ రెండు అవసరం రెండు కలిపి సాధన చేస్తేనే ఆధ్యాత్మిక దర్శనం జరుగుతుంది శృతి స్మృతి రచన ద్వారా ఆధ్యాత్మిక సాధనకు మార్గదర్శనం చేస్తూనే పరిశుద్ధమైన ఆచార వ్యవహారాల గురించి తెలియజెప్పే ఒక ఆచార సంహితను కూడా మధ్వాచార్యులు రచించారు ఈ ఆచారాలు బాహ్యము ఆంతరంగికము అని రెండు రకాలు మానసిక పరిశుద్ధత అంతరంగ ఆచారం అయితే ఊర్ధ్వపుండ్ర ధారణ తప్తముద్ర ధారణ మొదలైనవి బాహ్య ఆచారాలు వైష్ణవ దీక్షకు ఇది అత్యంత ముఖ్యమైన విధి అనిపించుకున్నది మధ్వసిద్ధాంత సాధుకుడైన ప్రతి వ్యక్తికి నుదుటి మీద ఊర్ఛపుండ్రధారణ నిత్య విధి భుజాల మీద తప్త ముద్రలను ముద్రించుకోవటం వార్షిక విధి ప్రతి ఆషాఢ శిధ ఏకాదశి నాడు గాని అది తప్పితే భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు లేదా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఈ తప్త ధరించాలి తప్త ధరించిన క్షణం నుంచే దీక్ష ప్రారంభమైనట్లు నామకరణం బాలాది సంస్కారం కార్యక్రమాల్లో కూడా తప్త ధారణను ఒక ప్రధాన అంగంగా నిర్దేశించారు ఇదే సమయంలో దైనందిన సదాచారాలను గురించి వివరించే సదాచార స్మృతి అనే గ్రంథాన్ని రచించారు నాలుగు ఆశ్రమాలకు అంటే బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలను ఆచరించాల్సిన విధులను ఈ స్మృతిలో సమగ్రంగా వివరించారు ఇదే కాక యతులు ఆచరించాల్సిన దీక్షా విధులను వారి నిత్య పూజా సాధన విధులను వివరిస్తూ యతి ప్రణవకల్పం అనే రచనను సన్యాస పద్ధతి అనే రచనను మధ్వాచార్యులు అందించారు ఈ మూడు కృతులు వైష్ణవుల సదాచారాలను సృష్టికరించే కృతులు మానవ జన్మ ఒక్కటి మాత్రమే మోక్షాన్ని సాధించడానికి అవకాశం ఇచ్చింది అసలు తత్వజ్ఞానాన్ని సంపాదించడం అన్నది మానవ జన్మలో మాత్రమే సాధ్యం కూడా కానీ ఆ తత్వజ్ఞానం ఎలా వస్తుంది ఈ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఉత్తమ శాస్త్రాలు ఉండాలి ఉత్తమ గురువులు ఉండాలి ఆ గురువులు బోధించినప్పుడు విని తెలుసుకోవాలి వాటిని విని తెలుసుకునేందుకు సహకరించే ఆరోగ్యం ఉండాలి గురువుల్ని గౌరవించే స్తోమత ఉండాలి ఇలా అనేక సదుపాయాలు ఉంటే తప్ప తత్వజ్ఞానాన్ని సాధించడం సాధ్యపడదు ఇది అందరికీ లభ్యమయ్యే అదృష్టం కాదు కదా ఇలాంటి వసతులతో నిమిత్తం లేకుండా ప్రతి మనిషి సులువుగా తత్వజ్ఞానాన్ని ఆర్జించేలా ఎలా చేయాలి అని మధ్వాచార్యి తప్పించారు ఆ తపనలోంచి ఆయనకు ఒక పరిష్కారం లభించింది అదే ద్వాదశ స్తోత్ర రచన శ్రీకృష్ణ విగ్రహ ప్రాప్తి ఒకరోజు వేకోవజామినే లేచి సముద్ర తీరానికి వెళ్లి సముద్ర స్నానం చేసి ప్రాత సంధ్యాధికారులు ముగించుకుని ఆ తీరంలోనే కూర్చునే ద్వాదశ స్తోత్ర రచన మధ్వాచార్యులు ప్రారంభించారు ఒక అకుంఠిత దీక్షతో ద్వాదశ స్తోత్ర రచన సాగుతోంది ఆ రోజు ఒక పర్వదినం అవటం వల్ల అనేక మంది ప్రజలు కూడా వచ్చి మధ్వాచార్యులతో పాటు సముద్ర స్నానం చేశారు ప్రశాంతమైన ప్రాతకాలం భక్తి ప్రపత్తులు ప్రసవించడానికి అనువైన సమయం అలాంటి నేపథ్యంలో మధ్వాచార్యులు నిరాటంకంగా ద్వాదశ స్తోత్రంలోని ఐదు అధ్యాయాల రచన పూర్తి చేశారు ఆరో అధ్యాయం ప్రారంభం కాబోతోంది అంతలో సముద్రంలో ద్వారక నుంచి సరుకులు తీసుకువస్తున్న ఒక నావ మధ్వాచార్యులు కూర్చున్న తీరం వెమ్ముడి వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా విపరీతంగా ఈదురుగాలు వీచడం మొదలైంది ఆ ఈదురుగాలులకు తోడు పెనుకెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి దాంతో నావ అటు ఇటు ఊగిపోసాగింది నావని సురక్షితంగా తీరానికి తీర్చాలని నావికులు చేసిన ప్రయత్నాలు కలించలేదు క్రమంగా నావలోకి నీళ్లు చేరటం ఆరంభమైంది ఏ క్షణాన్నైనా నావ మునిగిపోతుందేమో అన్న భయాందోళనలు ఆ నావికులందరినీ చుట్టుముట్టాయి భయం వెంగ ఆందోళనలతో మునిగిపోయిన ఆ నావలోని వ్యాపారి చిత్త తనను కాపాడేవారు ఎవరన్నా ఉన్నారా అనుకుంటూ ఆ తీరం కేసు చూసి ప్రార్థన చేశాడు అప్పుడే అతనికి తీరంలో ఎత్తైన ప్రదేశంలో కూర్చుని రాసుకుంటున్న ఒక మహా తేజస్వి దర్శనమైంది ఆయనే మధ్వాచార్యులు ఆయన ముఖ వర్చస్సును దూరం నుంచి చూస్తూనే ఆ దాతారులో ఆశ జనించండి ఒక్కసారిగా రెండు చేతులు ఎత్తి గట్టిగా కేకవేస్తూ అభ్యర్థించాడు రక్షించండి మహాప్రభో రక్షించండి అంటూ ద్వాదశ స్తోత్ర రచనలో లీనమైపోయినప్పటికీ మధ్వాచార్యుల చివులను తాకింది ఆ ప్రార్థన అప్రయత్నంగా అటు గేసి తల జాలిపడ్డారు వెంటనే తన ఉత్తరీయాన్ని నావకేసి విసిరినట్టు గాలిలోకి విసిరి వెనక్కి తీసుకున్నారు అంతే ఆ క్షణం వరకు సముద్రంలోకి మునిగిపోతుందా అన్నట్టుగా ఊగిపోయిన నావ ఒక్కసారిగా స్తబ్దతకు వచ్చింది ఎవరో తాళ్లు బట్టి లాగినట్టుగా ఆ నావ ఆ తీరం కేసి తూసుకొచ్చింది నావలోని నావికులందరూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు ఆ నావని నడిపిస్తున్న వ్యాపారి వడివడిగా మధ్వాచార్యులను సమీపించి సాాంగ నమస్కారం చేశాడు రకరకాలుగా స్థుతించాడు స్వామి నా వద్ద ఉన్నటువంటి అమూల్యమైన వస్తువుని ఏదైనా మీకు సమర్పించుకోవాలని కోరికగా ఉంది ఏమిమ్మంటారో సెలవింది మధ్వాచార్యులు చిరునవ్వు నగ్గి చివరికి అతని కోరికను మన్నించారు అయితే నువ్వు నాకు ఇవ్వాలనుకుంటున్న బహుమతిగా నీ నావలో ఉన్న రెండు గోపీ చందనం గడ్డలు ఇయ్యగలవా అని అడిగారు వ్యాపారి ఆశ్చర్యపోయాడు గోపీ చందనం అనేది ద్వారకలో ఎక్కడ పడితే అక్కడ దొరికే మట్టి పడవలో సరుకులను దించేటప్పుడు ఎక్కించేటప్పుడు బరువు సమతూకం తప్పిపోకుండా గోపీ గడ్డల సాయంతో నౌకలో అటు ఇటూ బరువును నియంత్రిస్తూ ఉంటారు అలాంటి గోపీ చందనం గడ్డల్ని స్వామీజీ కోరటం ఆ వ్యాపారికి సుతరాము నచ్చలేదు అతను ఎంత ప్రార్థించినా మధ్వాచార్యులు ఆ గోపీ బహుమతిని దేన్ని కోరలేదు చివరికి ఆ వ్యాపారి గోపీచందన గడ్డలు మధ్వాచార్యులకు సమర్పిస్తూ వీటి విశేషమేంటో కూడా నాకు సెలవియండి స్వామి అని అడిగాడు మధ్వాచార్యులు చిరునవ్వు నవ్వుతూ ఆ గడ్డలను నువ్వే చూడు అంటూ నీళ్లతో కరిగించారు అద్భుతం ఒక గడ్డ నుంచి బలరాముల విగ్రహం బయటపడింది బలరామ విగ్రహ ప్రతిష్ట అక్కడే జరిగింది అది ఇప్పటి వడబండేశ్వర దేవాలయం మరో గడ్డలోంచి శ్రీకృష్ణుని విగ్రహం బయటపడింది అక్కడ ఉన్న ప్రజలంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు శ్రీకృష్ణ విగ్రహ దర్శనంతోనే ఆనందోత్సాహంతో శ్రీమధ్వాచార్యులు ద్వాదశ స్తోత్రంలోని ఆరవ అధ్యాయం దశావతారాన్ని వర్ణించారు అక్కడి నుంచి మధ్వాచార్యులు శ్రీకృష్ణుని విగ్రహం తీసుకుని స్తోత్ర పఠనం చేస్తూ ఉడిపికి ప్రయాణమయ్యారు శ్రీకృష్ణ ప్రాప్తి తర్వాత ద్వాదశ స్తోత్రాన్ని పరిసమాప్తి చేశారు అందుకే ద్వాదశ స్తోత్రం అత్యంత పవిత్రమైంది అపూర్వమైన సిద్ధి కలిగింది అమృత రూపమైనటువంటి శ్రీకృష్ణుడి ఆగమానికి కారణమైంది కనుక అది విషహార స్తోత్రంగా కూడా ప్రసిద్ధి చెందింది పండితుల విశ్లేషణ ప్రకారం శ్రీకృష్ణ విగ్రహ ప్రాప్తి ఘటన అంతా ఒక ఆధ్యాత్మిక పరిణామం ఆ నావ్యకుడు సంసార సముద్రంలో మునిగి తేలుతున్న మానవ జీవనానికి సంకేతం అతను కూర్చున్న నావ ఆ సంసార సాగరంలో తేలుతున్న శరీరం అతన్ని అంటిపెట్టుకునుండే విషయ సుఖాలే ఈదురు గాలులు వాటి నుంచి నిమితి సంసార సాగరాన్ని దాటానికి అతనికి స్వశక్తి సరిపోదు అందుకే సహాయం కోసం అన్వేషిస్తాడు ఆ సమయంలో తీరంలో కూర్చున్న మధ్యులు ఈ సంసార సాగరం అనే అపాయానికి అతీతమైన వాయుదేవిని ప్రార్థించారు ఆ అభయహస్త ముద్రే అతనే నావ అతన్ని సరుకులతో పాటు సురక్షితంగా ఒడ్డు చేర్చింది ఆ నావలో ఉన్న సరుకులు అతని సాధనానికి సంకేతం అతను నావలో పెట్టుకున్న గోపీచందనం గడ్డలు కర్మసిద్ధి కోసం వైష్ణవులు తప్పక ధరించాల్సిన ఓర్ధపుండరకారక సంకేతాలు వాటి వల్లనే అతడు మధ్వానుగ్రహ ప్రాప్తిని పొందగలిగాడు వాయుదేవుడికి అత్యంత ప్రియమైంది భక్తుల వైష్ణవ దీక్షయే అదే గోపీచందనం గడ్డలో శ్రీకృష్ణ విగ్రహ రూపంలో మధ్వాచార్యులకు దర్శనమిచ్చింది విష్ణు భక్తిర్హి సర్వేషాం సద్గుణాం స్వలక్షణం శ్రీకృష్ణుని విగ్రహ రహస్యం శ్రీకృష్ణుని విగ్రహం నావలో వస్తోందన్న మధ్వాచార్యుల దివ్య దృష్టికి తోచింది దాన్ని ఆహ్వానించటానికే ఆయన ద్వాదశ స్తోత్రాన్ని రచిస్తూ సముద్రం వైపుగా వెళ్ళాడు ఆ శ్రీకృష్ణ విగ్రహం సామాన్యమైంది కాదు ఒకసారి దేవకీ దేవి శ్రీకృష్ణుని ప్రార్థించిందిట కృష్ణ చిన్నప్పుడు నీ లీలలు చూసే భాగ్యం యశోదకు కలిగినట్టుగా నాకు కలగలేదు వాటి గురించి విని విని ఎప్పటికైనా చూడాలని నా మనసు ఊళ్ళుతో చూపించవా కృష్ణ కృష్ణుడు అనుగ్రహించాడు మరుక్షణంలో తన శైశవ దశలో కృష్ణుడుగా మారిపోయాడు ఆ శిశువు తప్పటడుపులు వేస్తూ నడిచాడు దేవకీ తొడ మీద కూర్చున్నాడు ఆమె స్థన్యంలో పాలు తాగాడు కేరింతలు కొట్టాడు దెన్నకుండ పగలగొట్టి దెన్న తిన్నాడు వంటి రాసుకున్నాడు పాము తాడుబట్టుకుని మజ్జిగి చిలిపినట్టు నుంచి వేశాడు ఆ చేష్టలన్నీ చూసి దేవకీదేవి పరవశించిపోయింది ఇదంతా గమనించిన రుక్మిణికి తన పతిదేవుడి శైశవ రూపాన్ని ప్రపంచమంతా చూచి తరించాలని అనిపించింది వెంటనే విశ్వకర్మని పిలిపించి శైశవ కృష్ణుని విగ్రహం తయారు చేయించింది ముందుగా తానే సకల వైభవాలతో ఆ పూజించింది తర్వాతి కాలంలో కృష్ణావతారం ముశాక ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు అర్జునుడు ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి వనంలో స్థాపించాడు కాలక్రమంలో అది నేలలోని గోపీచంద్రం గడ్డల్లో కూరుకుపోయి ప్రపంచానికి కనిపించకుండా పోయింది అయితే నావికులు తమ నావల్లో సమతూకాన్ని పాటించడం కోసం గోపీచంద్రం గడ్డల్ని మోసుకెళ్లే అలవాటు ప్రకారం కృష్ణ విగ్రహం ఉన్న ఆ గోపీచంద్రం గడ్డల్ని కూడా నావలోకి తెచ్చారు వాటి విలువ తెలియకుండానే ఆ గడ్డలను తీసుకువెళ్లే భాగ్యం ఆ వ్యాపారికి లభించింది వాటినే మధ్వాచార్యుడు కర్పించి కృపార్థుడయ్యాడు దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారు చేయబడి రుక్మిణీదేవి చేతుల మీదుగా అర్చించబడి ఉండటం వల్ల అది అత్యంత విశిష్టమైన విగ్రహంగా గుర్తింపు పొందింది మధ్వాచార్యుల చేతుల మీదుగా ఆ విగ్రహం ఉడిపిలో ప్రతిష్ఠించబడింది అలాంటి నేపథ్యంలో ద్వాదశ స్తోత్రం రచించబడటం వల్ల స్తోత్ర వాంగ్మయంలో ఈ ద్వాదశ స్తోత్రానికి అపూర్వమైన స్థానం లభించింది సంస్కృత వాంగ్మయంలో విష్ణు సహస్రనామం తర్వాత అంతటి అర్థవైభవంతో నిండిన కృతి ద్వాదశ స్తోత్రం మాత్రమే శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన మధ్వాచార్యులు శ్రీకృష్ణుని ప్రతిమను తమ శిష్యుడి చేత మధ్వ సరోవరంలో కడిగించారు తర్వాత స్వయంగా తానే అభిషేకించారు అప్పుడు అనూహ్యంగా ఏం జరిగిందంటే మధ్వాచార్యులు అభిషేకించడానికి ముందు నలుగురు శిష్యులు సునాయాసంగా ఎత్తిన ఆ కృష్ణుని విగ్రహాన్ని మధ్వాచార్యులు అభిషేకించిన తర్వాత ముప్పై మంది కలిసినా ఎత్తడం సాధ్యం కాలేదు మధ్వాచార్యుల స్పర్శతో ఆ విగ్రహంలో శ్రీకృష్ణుని దివ్య శక్తి పరిపూర్ణంగా ఉండిపోయింది ఒక శిల భగవంతుడి పీఠం మీద ప్రతిష్ఠింపబడాలంటే అనేక లక్షణాలు కావాలి శిల దొరికే స్థలం శిల యొక్క లక్షణం శిల నుంచి వచ్చే నాదం శిలను తీసుకొచ్చే క్రమం ప్రతిష్ట చేసే ముహూర్తం పాల్గొనే రుత్మిక్కులు పఠించే మంత్రాలు ప్రతిష్టాపన తిథి ప్రతిష్టాపనా క్రమం ముఖ్యంగా ప్రతిష్టాపకుని సిద్ధి మొదలైనవి ఇన్ని లక్షణాల సమన్వితమైన కారణంగా ఉడుపులో మధ్వాచార్యులు చేసిన శ్రీకృష్ణ నిగ్రహ ప్రతిష్ట లోకోత్తరంగా నిలిచిపోయింది మంత్ర తంత్ర విధులన్నీ క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి కావటం వల్ల మధ్వాచార్యులు అత్యంత శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ విగ్రహాన్ని విళంబినామ సంవత్సర మాఖం శుక్ల తరియే నాడు ఉడిపిలో ప్రతిష్ఠింపజేశారు ఆనాటి నుంచి ఉడిపి ప్రాంతపు యాజ్ఞికులందరూ పూర్ణ ప్రజ్ఞులు విధానాన్ని అనుసరించడానికి అలవాటు పడ్డారు యజ్ఞ వైభవం ఉడిపిలో శ్రీకృష్ణ ప్రతిష్టాపన చేశాక మధ్వాచార్యులు ఒక విశిష్టమైన యాగాన్ని తలపెట్టారు లోక కళ్యాణానికి యజ్ఞ సిద్ధి అత్యంత పావనమైన సాధనం కదా కానీ మధ్వాచార్యులు తలపెట్టిన యజ్ఞ నిర్వహణ తీరుని ప్రశ్నించే వాళ్ళు తయారయ్యారు మరడిత్తాయ అనే ఛాందసవాది తన శిష్య బృందంతో కలిసి వచ్చి ఈ యజ్ఞ నిర్వహణ తీరుతెండ్రుని ఖండించడం ప్రారంభించాడు యజ్ఞ యాగాదుల నిర్వహణలో తనకు తెలిసిందే శాస్త్రం అన్న భ్రమ అతనిది ఇప్పుడు యజ్ఞం సజావుగా సాగాలంటే అతని ఆటంకాన్ని తొలగించుకోవడం అత్యవసరం మరడిత్తాయ బృందానికి యజ్ఞ యాగాదుల నిర్వహణలో విధి విధానాలు తమకే తెలుసునని ఈ విషయంలో తమకున్నంత జ్ఞానం గానీ పరిజ్ఞానం గానీ మధ్వాచార్యుల వారికి లేదని అపారమైన విశ్వాసం ఇది సహజమైన విషయమే సాధారణంగా వేదాలను అధ్యయనం చేసే వారికి వేదాంగాల పరిజ్ఞానం ఉండదు వేదాలను పనసర వారిగా వారందరికీ వాటి అర్థం తెలియకపోవచ్చు తాము అత్యంత నిష్ఠా గరిష్టలమని చెప్పుకునే వైదికులకు సైతం బ్రహ్మసూత్రాల వంటి నిర్ణాయక శాస్త్ర గ్రంథాల పరిచయం ఉండకపోవచ్చు ఒకవేళ ఇలాంటి గ్రంథ పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నా అలాంటి వాళ్ళకి ఆచారాలు తెలిసి ఉండకపోవచ్చు తెలిసిన పాటిస్తూ ఉండకపోవచ్చు వేదాలు చదివి అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి ఇతిహాస పురాణాల మీద ఆసక్తి ఉండకపోవచ్చు ఒకవేళ వాటిని బాగా చదివి జీర్ణం చేసుకుని ఉన్నా అటువంటి వాళ్ళకి వేద వాంగ్మయం మీద ఆసక్తి ఉండదు యజ్ఞ యాగాదుల్లో ఆసక్తి లేని వైదికులు పొందరు ఆసక్తి ఉన్నా శాస్త్రజ్ఞానం శబ్దజ్ఞానం లేని వాళ్ళు కొందరు సాధారణంగా యాజ్ఞికులు అనిపించుకున్న వారికి ఏకదేశ జ్ఞానమే తప్ప తంత్ర శాస్త్ర జ్ఞానం అసలుండకపోవచ్చు కానీ మధ్వాచార్యులు ఇందుకు పూర్తిగా భిన్నమైన విశిష్టమైన జ్ఞానాన్ని సముపార్జించారు వేదాల్లో వేదాంగాల్లో ఇతిహాస పురాణాల్లో వ్యాకరణ మీమాంసల్లో కావ్యాల్లో మంత్రతంత్రాలలో యజ్ఞ యాగాల నిర్వహణలో ఇలా అన్ని రకాల జ్ఞాన శక్తిమూర్తి భ్రమించిన సకల శాస్త్రకోవిదుడైన మధ్వాచార్యులకు మరడిత్తాయ బృందాన్ని నిరోధించడం కష్టం కాలేదు మరడిత్తాయ లేవనెత్తిన అన్ని ఆక్షేపణలకు ఆయన సమాధానమిచ్చి అతన్ని మారు మాట్లాడనియకుండా చేశారు మరడి తాయ బృందంలోని పండితులందరినీ చర్చలలో జయించి తాను చేపట్టిన యజ్ఞ కార్యానికి అడ్డంకి తొలగించుకున్నారు అంతే యజ్ఞ కార్యం సాగిపోయింది మధ్వాచార్యులు అంతటి అసాధారణ ప్రజ్ఞావంతులు కనుకనే వారిని నక్షమధ్య సమో గురుహు అని ప్రాజ్ఞులు గౌరవించారు ఆ యజ్ఞానికి యజమానిగా వ్యవహరించి దీక్ష తీసుకున్నది గురుపుత్రులైన వాసుదేవాచార్యులు అతనికి పుట్టుకతో వచ్చిన తలనొప్పిని శాశ్వతంగా నిర్మూలించి అతనికి పూర్వజన్మ స్మృతి కలిగేలా ఒకప్పుడు అని గ్రహించిన మధ్వాచార్యులు ఇప్పుడు తాను చేసిన యజ్ఞానికి అతడిని యజమానిని చేయటం ఎంతటి విశిష్టమైన విషయం ఆ యజ్ఞానికి కోతృస్థానాన్ని అలంకరించిన వారు స్వయంగా మధ్వాచార్యులే దాంతో ఆ యజ్ఞానికి పూర్వ వైభవం చేకూరింది యాజ్య అనుయాజ్య ప్రవర్గ విభవ అభిష్టన మొదలైన ఉచ్చారణలతో ఆయన ఆ మాతృస్థాన స్థాయిని మహోన్నతంగా మలిచారు యజ్ఞం యొక్క ప్రయోజనం సిద్ధించడం అనేది ఆ యజ్ఞాన్ని చేసిన యజమాని కర్త అంటే పురోహితుడు ఎంతటి ఆత్మశుద్ధితో అచించలమైన దీక్షతో చేశారు అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు చేసింది మధ్వాచార్యులు ఎంత అద్భుతంగా నిష్టలతో ఎంత విజయవంతంగా చేశారంటే ఒకసారి దేవతలు వేగంలో అందరికన్నా శ్రేష్ఠుడైన సోమపానాన్ని సేవించడానికి అర్హుడైన దేవత అని పరీక్ష పెట్టారు అప్పుడు మూడు వాయుదేవుడు ఇతర దేవతలను జయించి సోమపానార్హతను సాధించాడు అందుకే ఆయన్ని ప్రథమ సోమపానార్హ దేవత అంటారు ఆ వాయు దేవుడే ఇప్పుడు మధ్వాచార్యులు అని శిష్యులందరికీ దృష్టాంతాలతో నిర్ధారణ అయింది అందుకే ఈ యజ్ఞం అత్యంత విజయవంతంగా చెర వేగంతో సాగిపోయింది